సమూహ రాత్రం ఉన్నదే లాది పెట్టి సమంతకంగా ఒక్కసారి మంత్రి ఉంది వరకు అంత ఒక్కసారి పడ్డారట సైన్యలు మొత్తం అంతా కూడా పాండవోత్తముటలు ధనం చెయ్యనుడు తలపాగాలు బలే సొంపుగా ఉన్నాయి వాళ్ళ యొక్క తలపాగాలు చదివి వేసినటువంటి అవి ఆ బ్రహ్మాండంగా ఉన్నాయట చూడు నల్లగా ఉన్నాయి అవి ఆయీ కను యొక్క ఆ వేస్తన ఉన్నది తలగుడ్డ పచ్చగా ఉన్నది దాని అంచు కుంభవా కృపాచార్యులవములు వెల్లు వెల్లలు దోణాచార్యుల యొక్క కృపాచార్యుల యొక్క తలగుడ్డలు చల్లగా ఉన్నవి ఎంత వడ్తునో తెమ్ము వాటి ఎందు అంచులున్నాయి జానుడు జానుడు రెండేసి జానులు కత్తిరించుకు తీసుకురావయ్య మీ యొక్క చెల్లెలు ఉన్నదే ఉత్తర కోరి నుంచి బొమ్మ పొత్తి కలకని దేవ నదీ సోనుడు ఈ అస్తమునకు మాదెడుకుగానయతడు తెలిసి ఉండు నా మా తాత ఈ అస్త్రానికి మారు తెలుసు ఆయనకు మనం ఎందుకు ప్రయోగించవలి అని చెప్పి అందరితో పాటు పడుకుని ఉన్నాడు ఆయన దగ్గరకు మాత్రం పోడలడు మూరుడు రెండేసి జానలు మహాసొంపుగా ఉన్నాయట అవన్నీ కత్తి నించుకుని ఆ నిండా పెట్టుకున్నాడు రెండు జోగుల్లో పెట్టుకొని చూచాయట చూస్తే ఆ భీష్ముది ఇంకా సొంపుగా ఉన్నదట తలగొడ్డ పదే సొంపుగా ఉందట ఈ ముసాడి మాత్రం ఉందట స్మృతి మరీ సొంపుగా ఉంది అని చెప్పి మెల్లగా పోయి లాగుతున్నాయట తలగుడ్డ అంచు పచ్చడించుదామని లాగే వరకు కళ్ళు ఇచ్చాయట చూస్తే ఉత్తరుడు లాగి పెట్టేశాడు చంపకి వ్యాసిన వైటంతో పర్లాంగు దూరంలో పడ్డాయట పడి ఒక్క పరుగు మీద వచ్చాయట అభ్యుల దగ్గర ఏమిటయ్యా ఏమిటమ్ ముసలాడు మా లావు దెబ్బ కొట్టాడయ కోరిని ముసలాడు రావా ఎంత లావు దెబ్బ కొట్టాడు చెప్పడానికి వీళ్ళే సత్యంత దెబ్బ కొట్టాడు ఏంటి అభ్యుత్తుల దగ్గరికి వెళ్ళావా తలే సొంపుగా ఉంది కలగొడ్డ పడి కదా అని చెప్పి పోయా పోయి లాగుతూ ఉండగా చూశాడు కళ్ళు ఇచ్చి వేసిన దెబ్బ ప్రాణం ఊరిపోవలసింది కానీ ప్రత్య దైవ వశాత్తుగా అంటే అదే అదే అదే నేను చెబుతిన కదా నీకు ఆయన ఆయనకు తెలుసు ఆ యొక్క అస్తములకు మారు తెలుసు తెలుసు కూడా అందరితో పాటుగా పడున్నాడు ఊరికే మనము దీన్ని ఎందుకు ఉపసంహరించవలే నువ్వు ప్రతిహతం చేయకూడదని ఉద్దేశం చేత నాయకుంటే ప్రేమత్యం చేత పడున్నాడయ్యా అంతేగాని వాడి యొక్క మృతుక్కి వాడి యొక్క పరాక్రమానికి వాడి యొక్క బ్రతికిన మృతుక్కి నీ పోటీ వాడి చేత తల తల చేత కోంచుకుంటాడా వాడు వాడి య బ్రతికిన బ్రతుక్కి నీ పోటీ వాడు పోయి తలచే తలచేన పోస్తే బ్రతుకు ఆట చాలా పొరపాటు పడ్డావు బాగోద్దు చెబితే ఎందుకు అక్కడ ఇంకా తచ్చేవాడి బాగా వేయడా ఆయన చేతి కొంది ఆసిడెంట్ అయితే అంటే అంత పని చేసేవాడే నిజంగానే మా లావు దెబ్బ కొట్టాడు అని ఆ రథం మీద ఎక్కే ఆట అవన్నీ కూడా ఆ కథలిన కిరీటిందాకి గురు పితామహుడు శరవములు గురిచినామహుడు అనేక శర వచ్చినాడు అర్జునుని మీద తూతుని నొప్పించి సందసు నుంచి ప్రధాతనయుడు నిలిచి నిలిపి వెడలే తత్పజ్వలుడయ్యే అనేక బాణములు ప్రయోగించి రథమంతా కప్పి సూతుని నంచి రజములను బడల్పడొచ్చినటువంటి వాడీ అర్జునుడు నిలిచి రాహు నిగ్రహ నిరాశ ఫాసుకుండా వెలుంగుతుందంతా రాహు ముఖము నుండి వడలినటువంటి యొక్క సూర్యబింబంగత ప్రకాశించును ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ నిలబడ్డాడు అర్జునుడు తలంబులు తెలిసిన కొంతసేపటికి లేచిన ఈ సమస్తమైన సైన్యములకంత అన్నిటికీ కూడా స్మృతి వచ్చింది కదవిచ్చి దిక్కులు గలయ్యూచి పత్తుడికి ఎరత అతరూటైన అవదల తీ లేచిన తరువాత మరలా అర్జునునితో యుద్ధము చే వలయునని తలంపు కలిగినటువంటి వాడై అభిముఖంగా నడుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడుగుంటే ఓ దుర్యోధనుడా ఎక్కడికి అయ్యా తర్వాత అయ్యా మరి యుద్ధం చేయొద్దు ఇంకే విధం అయ్యా ఈ బాంధాయి యుద్ధం చేసేది మీ యొక్క తల చీరలున్నాయే ఆ తలపాకాగా తీసి చూసుకోండి చూసుకుంటే ఇంత బాధ కత్తిరించి అన్ని మొత్తయావత్తు కూడా ఏమిటిదన్నారు ఏమిటైంది కూడా తెలిసి సాగుపాయి మీకు కానీ ఆ మహాపురుషుడు కనుక వాడు అర్జునుడు తలపాకాలు అంతును కత్తిరించాడు మీ మేళకు మాత్రం ఏమిటి అప్పుడు మీకు దేహం తెలియదు దేహం తెలియని స్థితిలో పడిపోయి ఉన్నారు కానీ ఆ పనికి చొరడు వాడు మహాపురుషుడు అనుగా పోయించలేదయ్యా ఈ తలలు పోయించలా అవే కత్తిరింపజేసాడు ఆ అవి చూసుకోండి వీరంతా మోహన బాణ పాతముల చీరలు లొంగుకున్న ఈ బాహుబలముతో కడిగి పచ్చుని దాకి బుద్ధి సంబరం సాహస వృత్తి చేసి ఏ విచారత పోయి వాడు పూర్ణాహుతి చేయడే మనల నందరా కానీ ఈ రోజున పోయి మరల తిరగబడ్డాము అంటే ఏ అర్జునులతో మొత్తం అందరినీ పూర్ణాహుతి చేసిపోయిపోబ మొత్తం అందరినీ చంపిపోతాడు సుమార్జునుడు దేశాన్ని దేశానికి వెళ్ళిపోదాము మత్స్య విభుకోను మనకునంతా చలమేమిటి కింద విజయలక్ష్మి విరాజమానుడయ్య అర్జునుడున్నాడే విరాజనగరానికి వెళ్ళిపోతాడు కనుక ఇక అంతకంటే మనం చేయవలసిన పని లేదు ఇప్పుడు అని చెప్పినవి మానసు మానవేశ్వరు నిర్పు నిఘటించే యద్రేకం మొదక్కి నిలిచేంగే అంటే మహత్తరమైనటువంటి యొక్క అభిమానం అడ్డు వచ్చింది మహాక్రోధం వచ్చింది కాని నిట్వర్పు నిగటించినటువంటి వాడై ఆ పితామహుడున్నాడే బీకుడు చెప్పిన మాటలు చేత అదంతా అడంచుకొని నిలిచిపోయినాడుగా పోకపోవటానికి సాధ్యపడదు అని శవ్యం వాళ్ళకి అందరూ అట్ట నిలిచి అంతా నిలబడిపోయినారు ఎక్కడి వారెక్కడ సైన్యమంతా వచ్చిన వంకత తిరిగి ఎరుగుతున్నా కనికి వెనక్ వచ్చిన తోబట్టి వెళ్ళిపోతూ ఉన్నది సైన్యంతా మొత్తం అడ్డిపోతూ ఉన్నటువంటి వారి వెంట పడ్డాడు అర్జునుడు ఆ గాండివా నిజానాథం ఉన్నదే అల్లితాడు మరయించుతూ సంఖ్యము పూలించుతూలతో ఇంకా ఎంత పోదామయా వెంటపడ్డావేమిటి వాళ్ళ వెంట వాళ్ళ బార్ని పోయి కొడతావా ఏమిటి అన్నాడు ఉత్తరుడు పట్టడం లేదు పాడలేదు లేవు లేదులే యుద్ధం ఆపేక్షగా పోతూ ఉన్నారు వాళ్ళంతా కానీ కొద్దిగా వీలుంది పరి అందువల్ల పోతూ ఉన్నా అది కేకవేసి ఆ కౌరవ అవత్తు కూడా కేకవేసి ఎవరా మీరంతా నన్ను జయించిపోతూ ఉన్నారా ఓడిపోతూ ఉన్నారా పోతున్నారు మీ అంతటికి మీరు మీ యొక్క మాత్రమును బట్టి అదేమిటో చాల్చకుండా పోతే అట్లా ఓడిపోతూ ఉన్నామంటారా లేక నన్ను జయించి వెళ్ళిపోతూ ఉన్నారా అయ్యా ఓడిపోయాం ఓడిపోతున్నాం ఓడిపోతే మీ యొక్క చదువులకు ఎత్తినటువంటి యొక్క బిరుదులు ఉన్నాయి అడి ఆలములు ఆ బిరుదులన్నీ తెంచండి అది అనేక విధములైనటువంటి బిరుదులన్నీ తగిలించున్నాయి గండ పెండారాలు ఇలాంటివన్నీ ఏది మహాయోధులు ఇతరంగమునందు తల ఆ దిట్టలు అని చెప్పి పొందినటువంటి యొక్క ఆ బిరుదులన్నీ కూడా తగిలించున్నాయట ధ్వజములందు అవన్నీ తెంచండి కందకించేసారు ఒకసారిగా లేకపోతే చావు సాగు దగ్గరకు వచ్చే ఉందిగా మెడిసిరగబడతాడు పోయి వచ్చి చెప్పి తీసుకున్నారట ఆ అయిపోయింది అందరు వినైటెడ్గా ఆ సెలవు నాకు పోయి వస్తాం అందరితో ప్రణామం ప్రణాబ బాణములేసి ఆ మరలా భీష్మునకు దోడునకు కృపాచార్యులకు పాదముల దగ్గర రెండేసి బాణములు వేసి హెత్తగోలమ కుటుంబ మణులకి ఆహా కొన్ని బాణముల చేత ఆ ర రాజు నాడే దుర్యోధుని యొక్క కిరీటమునందున్న మణుడు రాజీ మాత్రాండలు సూర్యుడు కదా సూర్యబింబము ఎలా ఉండును ఆ ప్రకారంగా ఉన్నది అర్జును యొక్క రూపము ఆ రూపాన్ని పారతూడలేక అయిపోతూ ఉన్నారు కౌరవ సైన్యమంతంగా విరాట తనయుడు నాడే ఒక్కరిని చూచి ఏమంటాడు అర్జునుడు పెంటు పెద్ద ధరలు గీదల బిదులు వైచి దింకొకటూరా వచ్చిన పరింతా వస్తుర మర ఇచ్చాము ఇతరుల అందరినీ తరలిచి కొట్టినాము తమ యొక్క అడి ఆలములు బిరుదులన్నీ కూడా దించినారు ఓడిపోయినామని చెప్పినారు ఇక వెళ్ళిపోవచ్చు మనము కాదు తక్కువ నడవలేని రకం ఉంటది పేదరకం ఇలాంటి వాళ్ళంతా వెనకబడిపోతూ ఉన్నారట ముందు వేగంగా పోయే వాళ్ళు పోతూ ఉన్నారు నడవలేని రకం అంతా వెనుకపోతూ ఉన్నదట వాళ్ళు చూచి అర్జుని నమస్కరించి స్వామి మమ్మల్ని అనుగ్రహించదు మీకు వచ్చిన భయం లేదురా మీ దోరికి నేను ఏం భయం లేదు మెల్లగా వెళ్ళిపోండి వారికి అందరికి అభయమిస్తూ వెళ్ళిపోయాడట అర్జునుడు వెలుగు తొడుగు మటుపు పాలను తెర ఆ ఉత్తరు ఉత్తరుడా ఈ కురు బన్నంతా కొట్టినటువంటి విషయము సైన్యమును మరలించింది అది అంతా నీవే చేసినట్టుగా చెప్పుదు గాని ఆ నా సంగతి మాత్రం బయట పెట్టవద్దు సో ఆ విధాటుని దగ్గర అనువుడు నీ చేసిన ఈ పది నాచేగాక ఆ స్వామి నేను ఏషాను అంటే మాత్రం నవ్వేవాడెవడయ్యా సంగతి నవ్వి వాడు ఎవన్నారు చెప్పిక్షమశానం దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గర ఉపనిచ్చిన దాన్ని ఆ పోంగా గాంధీ వారిని పైన పెట్టి ఆయుషములన్నీ బంధించవలసిందిగా నియోగించి అలా కట్టించిగా ప్రార్థించి కపిధ్వజము దేవదత్తము ఆ కిరీటము వాటినన్నిటినీ అధిదేవతలను తలంచి నమస్కరించే వరకు మాయమైపోయినవి అవి ఆ ఉత్తరుని యొక్క సింహపతాక ఉన్నదే దాన్ని యథావిధిగా దాని మీద ఎత్తించి ఆ ఉత్తరుణు నిఘా ఆయుధములు గ్రహించినటువంటి వాడై ఉత్తరుడేవో రాశకుడు తాను సారథిగా గుర్చొని సారథియ సే మరలా బ్రహ్మల ఎందు నీవిలా జయమును పొంది వచ్చినటువంటి సంగతి చాటు నువ్వు జయించవలయించవయ్యా అని చెప్పగా అలాగే పంపించినాడు ఉత్తరుడు అంతకుమున్న మధ్యా మహీవల్ల దక్షణ గోకరణానికి పోయిన విరాటుడు మిగిలిన పాండవులంతా కూడా చేరినారు ఆ ఉపప్లాక్కరు నవోయినని చెప్పినాగా అడిగాయట ఉత్తరుడు ఏమయ్యాడు లేడే ఉత్తరుడా ఆ యొక్క మీరేమిటే ఇడిపోయారు ఈ దక్షిణముందు ఉన్నటువంటి గోవులన్నింటినీ సుశర్మ తిగట్ాది వచ్చాడు అని చెప్పి అతని మీరారు నిన్న ఆ దుర్యోధనాథులు నాడే కౌరవులు భీష్మ ద్రోణాదులతో కూడినటువంటి వారై మహాసైన్యమంతా కూడా వచ్చి ఆ ఉత్తరము ఉన్నటువంటి యొక్క గోకడాన్ని యావత్తు కూడా కోరుకునిపోయారు ఆ సంగతి వచ్చి చెప్పారు గోపాలకులు చెప్పినందువల్ల ఉత్తరుడు వెళ్ళాడు ఆ ప్రహన్నలో దొరికాడు సారథిగా ఆయన్ను సారథిగా చేసుకొని ఆ కౌరవ సైన్యం పోయాడు ఉత్తరుడు ఇంటి దగ్గర లేడు అని చెప్పారట విషాదేదనా మంత్రుల మగమ్ముతూచేద్దరే వరకు చాలా బాధపడినటువంటి వాడై మంత్రుల మగమ్ములు తూచి విదాట్టుడు ఆ కౌరవ సేన ఏడ ఎంటు నటు నాకిది కదిరింది విచారముట్టే ఆ రేరే కౌరవ సైన్యం ఎక్కడా ఉత్తరుడెక్కడా ఒంటరిగా పోతేటేమిటి సైన్యం గల్వా మన సైన్యములన్నీ కూడా పంపవలసింది సుమ ఆ ఉత్తరునికి సహాయంగా ఆయన పంపుట్లయే అని బాధపడిపోదు నాడు విరాటుడు అది బాధపడుతున్నటువంటి విరాటునుకబట్టు అంటే ఓ విరాటుడా ఉభయపడవద్దయ్యా ఉత్తరుడు ఒక్కడే పోలేదు బ్రహన్నల పోయాడు సుమా వెంట ఆ బ్రహన్నల ఉన్న కారణం చేత గురు సైన్యము కాదు జగత్తులో ఉన్నటువంటి దేవదానవులంతా ఏకీభవించి వచ్చినప్పటికీ నీ కుమారుని ఏమీ చేయలేరు గోపాలు అని చెప్పే సమయంలో వచ్చారట గోపాలకులు వచ్చి అవిరాకుంజయించి మన యొక్క ఆ కురు బలాన్ని కూడా జయించి మళ్ళవ తాను సారథియేమి వస్తువు నాడు ఆ రథమునందు గాని గుర్రములకు గాని ఆ సారథి గాని రజకునికి గాని చుప్పు కూడా రావలేదు సుమానవుడు అంతరంగముడిష కోలు గటల కొలుతో అనేవరకు దేహెం ప్రపంచములు తెలియనంత ఆనందం కలిగిపోయింది అవి రాజునకు లోపల కలిగినటువంటి యొక్క ఆనందమంతా ఇలా ప్రవహిస్తూ ఉన్నదా రెండు నేర్చుముల వెంట అక్షారధారగా వచ్చినవి ఆనందవాక్యములు ఏమేమి రే గౌర జాడు ఉత్తరుడు ఆహా గౌరవుని జయించడమే ఆ అని చాలా ఆనందపడ్డా మళ్ళీ మళ్ళీ ఆ కాబట్టి మహత్తరమైనటువంటి యొక్క కార్యమును సాధించిన అడుగనుక ఆ ఒక్క యొక్క జయా టోపమంతా ఏనుగుల మీద ఎక్కి గంటలు మరయించుకుంటూ తాటవంతండి పురవంత పుణ్యంగా నా కోటి ముత్తు ఎదుర్కొనంగా ఆ పుణ్యత్రియులందరినీ కూడా ఎదురుగా పంపించవలసింది ఉత్తరునకు అది నినకు కట్ట తెప్పించే ఆ గోపాలకులకు అనేక విధములైన బహుమతులు ఇచ్చి కంకునాలోకి నత్త పలక ఆడుదమే అని భూమి మాటగా పలికిరాంగా కంకట్టును కంకట్టు ఒక ఆట ఆడదాము రావయ్యా పలక ఆడదాము రావయా దూరం అలా పట్టక లోపల ఉన్నటువంటి యొక్క సంతోషం ఉన్నది అది పట్టలేదట పట్టక ఆ రావయ్యా కంకపట్టు ఒక ఆట ఆడదాము నీ ఉసున్నవాడము నేడు నీతో నాటి జయం బనతు నటినా అంటే ఆ కంకట్టు నుంచి నీవు చాలా ఆనందంలో ఉన్నావు ఆ కారణించే అది నీతోనే అను గెలవలేమా ఈవేళ అక్కడే సంచరిస్తూ ఉన్నదట ద్రౌపది ఆమెను చూచి సైరం జీ ఆ యొక్క ద్వగమాటే పలక పాచికలు ఇలా పట్టుకురావమ్మా ఒక ఆట ఆడాలిప్పుడు కంటే ఎత్తుకొచ్చిండట అది ముందు సమయం గెలిచిందె కాలము ఆనందం పట్టు కంగు ఆ ఉత్తరుడున్నాడే ఒక్కడే పోయి జగత్ప్రసిద్ధమైన కౌరవ సైన్యములంతా జయించి వచ్చాడు అంటే జగత్తులో అంతటి వాడు ఇంకొకడు లేడు తువాంగా అంటే కంగేమంటాడు ఆయనని కటుని కృపాచార్యుల్ని అశ్వత్మును ఆ ద్వయోవసనాదు ఉత్తరుడు ఏయించాడు అంటే ఇంకా ఇంతకంటే ఆశ్చర్యం జగత్తులో ఇంకేది లేదయ్యా ఉత్తరుడేట ఎంత ఒడ్ను సైనించిగానా ఇగుము కంక పట్ట అనే వరకు కథకట పడిపోయినాడట అప్పటి పోయి నా కుమారుని యొక్క శౌర్యాన్ని సందేహిస్తూ నావు సుమా ఆయితే జైలు పొందలేదు జయించలేదు అనే కదా నీ ఉద్దేశము ఇంతవరకు సహించాను గాని ఇక మాట్లాడితే సహించనయ్యా కంకభట్టు విరాటప్పుడు అది కథ తట తటాదుర్థున్నయట కోపవేగించేది చంపలు ఎర్రగాయ నీ కనులు అవిరాకునకు సేయోత్తయే చాలా మాట్లాడుతూ నాడు విరాటుడు కాని ఏమి లక్ష్యం చేయటటువంటి వాడైనా కంగు కురుబల మేల దొరకోట్లు వచ్చిన గెల్వరా బృహంగల రథం ఉప ఇంబల వాహిని భయంకర భుజసాదం కాస్త కంచిటి మేనే నీ కుమారుడు కాదయా ఉత్తరుడు కాదు ఆ బ్రహన్మల ఉన్నాడే ఆయన రథం మీద ఉండగా ఈ గురువాహిని కాదు జగత్తులో ఉన్న దేవదానవులంతా ఏకీభవించి వచ్చిన జయంతవద్దును సుమా ఎక్కివాడైనా ఆ బ్రహన్మల సహాయం ఉంటే జయంతగలూ ఆ నా కొడుకు పోటు మాటలు నీ కేటికి పసగలాడ నేను కొడుకు పోటు మాటలు నీ కేటికి పసగవు కంగు నా కొడుకు యొక్క శౌర్యం సహించలేవటా ఆ శౌయాన్ని సహించావు సహించిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీవు అనికమున పొలుకుతున్నట్టు మాకు సహింపంగు రావో నేను ఆపబయా అంటే ఆపకుండా ఇలా నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నా ఉన్న కుంటి తన యాడు వేటుక సాహసోను యోగము నొచ్చి నీ పుసలు నొక్కడు దక్క సత్వరో తెచ్చిగా వలయయు ఆ నీ కొడుకు కాదయ్య అక్కడ చేసినటువంటిది నీ కుమారుని సారథిగా చేసుకున్నటువంటి వాడై ఆ ప్రకన్నలు ఉన్నాడే తన యొక్క సమర్థమైన కౌరవ సైన్యాన్ని కొట్టి పొదల మరల్చి ఉంటాడు బృహమ్మల జయము భయ్య విచారంగా అంతేగాది నీ కుమారుడే కౌరవులు గరిచే ఇంకా జగత్తంతా తలకిందు అయిపోదా కాబట్టి బ్రహ్మల యొక్క జయాన్ని సాగింపు జయవయ్యా ఇదిగో కంకాసం చెప్పానయ్యా నీకు ఆ పేడి కారణం ఉన్నది ఆ పేడి ఆ బహిన్నరా పేడి కదా ఆ పేడిని పొగడవద్దయ్యా అని చెప్పి నేను ఎన్నిసార్లు నీకు చెప్పింది అది బాబు అది పొగడవద్దు అంటే మానవే అని చెప్పి ఆ సారి ఉన్నది తీసుకొని ఒక్కటే చాడు మొహానోరేటు అక్కడే ఉన్నదట ద్రౌపది చూసిందట రక్తం స్థవిస్తూ సారి పెట్టి వేశాడు కదూ మహాసుకుమారమైనటువంటి ఆ ముఖము వేసే వరకు ఆ గుండుపడి సవిస్తూ రక్తం వెంటనే వచ్చి ఆ ద్రౌపది తల యొక్క అదే ఆ రక్తం భూమి మీద పడకుండా అలా అచ్చిందట ముఖాన కనక కలస జలం వలందర తలంబు దిపుకొని తుడుతున్నప్పుడు ఆ బంగారు కలస ముందు యొక్క నీరు తన చేతితో తీసుకొని కడుగుతూ ఉన్నది ఆ యొక్క పైచీలం కొట్టుటకు గా అడిగిన కథ అడిగిన అతని ఆ తూచీ మా సైరంజీ నీకేమి ఆ కంగ ముఖమునందునటువంటి యొక్క రక్తాన్ని నీ యొక్క చరకుతో అదుతూ ఉన్నావు ఏమిటి కారణము అని అడిగినాడు పుణ్య రక్తమనీ ధరణిపై నిరసము కలుగు ఆ మహాపవిత్రమైనటువంటి వంశములో పుట్టినటువంటి యొక్క మహాపురుషుడు గనుక ఆ ఇలా కర్రదం ఊళ్ళి పిందు ఊలు పడునో అని సంవత్సరములు ఈ దేశానికి వరుసైనటువంటి వాడి యొక్క రక్తపాతం ఉన్నదే రక్తము మీద పడకూడదు కనుక నీవు ఏమి హాని గలుగును అనే ఉద్దేశం చేత పడకుండా చేస్తూ ఉన్నాను సుమా నది అలా ద్రౌపదీ అంతా చెప్తారు నిదర్కొనబోయే